తిరుమల లీలామతం ఐదవ అధ్యాయం శ్రీవేంకటాచలం లేదా శ్రీవేంకటాద్రి కలియుగంలో ఈ పర్వతానికి వెంకటాచలం అని పేరు అలా వచ్చిందో భవిష్యోత్తర పురాణంలో చాలా విప్లంగా చెప్పబడింది దేం అంటే నానా విధములైన పాపాలు కట అంటే నాశనము చేయుట పాపమ్మలను నాశనము చేయకుండా కనుక ఈ పర్వతమునకు వెంకటాచలము అని పేరు ఎవరి పాపాలు నాశనమయ్యాయి చాలామంది పాపాలు ఈ క్షేత్రంలో నాశనమైనట్లు గాథలున్నా ఈ పురాణంలో ముఖ్యంగా చెప్పబడినది మాధవని కథ కాళహస్తికి కొత్త దూరంలో ఒక గ్రామంలో పురంధరుడు అనే నిష్ఠాపురుడైన బ్రాహ్మణుడి కొడుకు మాధవుడు మాధవునికి పాండ్యదేశపు కన్య చిత్రలేఖను ఇచ్చి వివాహం జరుపుతారు మాధవుడు కూడా సదాచారి నిష్ఠాపరుడు శాస్త్రం చదివి సాధన చేస్తున్నవాడు మంచి శ్రోత్రియ కుటుంబంలో పుట్టినవాడు ఈ ఉత్తమ జ్ఞానికి ఒకసారి శాస్త్ర సమ్మతం గాని కోరిక కలిగింది ఉదయం సంధ్యాదుల తర్వాత భార్యతో సంగమం కావాలన్న కోరిక భార్యతోనైనా అకాల విహారం నిషిద్ధమని అటువంటి సంగమంతో పుట్టిన సంతానం కుటుంబానికే కాదు సమాజానికి కూడా అరిష్టం అని శాస్త్రం నిష్ఠాపరుడైన గృహస్థుడు చేయాల్సింది ఒక నియమం రాజాపత్య బ్రహ్మచర్యం భార్యతో సంగమం శాస్త్ర సమ్మతమే కాని కొన్ని నియమాలు ఉన్నాయి విహిత కాలంలోనే సంగమం చేయాలి ఎవరో చూడరని చూడలేదని నిషిద్ధ కర్మలు చేయరాదు సూర్య అగ్ని తల్లిదండ్రులు గురువు దిగ్దేవతలు ఇలా ఎందరో సాక్షులున్నారు మనస్సాక్షి సంగతి సరే సరి ఈ శాస్త్ర విషయాలు మాధవునికి తెలియకాదు ఏదో ప్రారబ్ధ కర్మ వల్ల క్షణిక అజ్ఞానం ఈ బలహీనతగా పరిణమించింది కశ్యపముని ద్వితీయుల కథ మాకు తెలిసిందే కదా దితికి కూడా ఇలాంటి కోరికే కలిగింది భర్త కశ్యపులు ఎంత చెప్పినా వినకుండా తన కోరిక తీర్చమని అకాల సంగమం వల్ల పుట్టినవారే లోక కంటకులైన హిరణ్యాక్ష హిరణ్య కశ్యపులు మాధవుని ప్రారబ్ధం అలా కోరిక కొలుగగానే భార్యతో చెప్పాడు ఆ ధర్మపత్ని వారించింది ఇది అకాల సంగమం అవుతుందని శాస్త్ర సమ్మతం కాదని జ్ఞాపం చేసింది కాని మాధవుడు వినే స్థితిలో లేడు భర్త మాట జవదాట లేక ఇంట్లో అత్తమామలున్నారని భార్యాభర్తలిద్దరూ దర్భలు దిచ్చే నెపంతో ఊరి బయటకు అరణ్యానికి వచ్చాడు మాధవుడు అక్కడ భార్యతో పొందు కోరబోయే సమయంలో ఒక అంచ్య జాతి స్త్రీ కుంతల చాలా సుందరమైనది అతని కంటబడింది విధి బలీయం భార్యను ఇంటికి పంపి ఆ నీచ స్త్రీ పొందు కోరుతాడు నేచస్ అయినా ఆ కాలానికి చెందినది కనుక ధర్మం తెలిసినది శాస్త్రజ్ఞానం లేకపోయినా తప్పు పూలు తెలిసినవి అది తగదు అని మాధవుకు చెప్పింది సద్బ్రాహ్మణుడు అయిన నీవెక్కడా నీచశ్రీనైనా నేనెక్కడా దేవుని ప్రసాదం స్వీకరించే నీకు మధ్య మాంసాలు తినే నాతో సాంగత్యమా నీ బ్రాహ్మణ్యం నష్టపోతుంది శాస్త్రం జరిగిన జ్ఞానిది నీకు చెప్పాలా ఈ తప్పు కోరిక మాను అని ఎంత చెప్పినా కామాంధుడైన మాధవుడు మాట వినక బలవంతానైనా పొందాలని సిద్ధమవుతాడు గచ్చంతరం లేక ఆమె పొందుకు సిద్ధమై దీనితో నీ బ్రాహ్మణ్యం నాశనమైంది శిఖ యజ్ఞోపవీతం తీసివేసి నీవు నాతో అంత్యజునుగా బతుకు మధ్య మాంస భక్షణ చేయి అన్నది దానికి కూడా సిద్ధపడిన మాధవుడు కొన్ని సంవత్సరాలు ఆమెతో గడిపాడు కాలవశాత్తు ఆమె మరణించింది ఆమె మరణంతో మాధవునికి స్పృహ వచ్చినట్లయింది పురాణంలో ఈ కుంతల క్రితం జన్మలో మాధవుని భార్య అయ్యే అని శాపవశాత్తు అంత్యజాతితో పుట్టిందని చెప్తారు కానెవరు ఎంతటి నిష్ఠాపరుడు ఎంత బ్రహ్మ జ్ఞాని ఏమి ఈ ప్రారబ్ధం ఎంత నీచానికి పాల్పడ్డాను ఎంత పాపం చేశాను ఎంతటి దౌర్భాగ్యుడిని సాధనకు అవకాశం ఉన్న జీవితాన్ని కామాంతుడిగా ప్రవర్తించి నాశనం చేసుకున్నానే అని ఎంతో పశ్చాత్తాపంతో రోధించి విరక్తుడై తిరగసాగాడు అతనికి ఉత్తర భారతదేశం నుండి దక్షిణ దేశానికి తీర్థయాత్రకు వెళ్తున్న రాజు పరివారం కనిపించగా వారి వెనుకునే మాధవుడు కూడా పైనమయ్యాడు పరివారంతో సహా రాజు శేషాచలానికి చేరి అక్కడ కపిల తీర్థంలో స్నానం చేసి చాలా శాస్త్రోక్తంగా పితృలకు శ్రాద్ధ కర్మలు భక్ష్య భోజ్యాదులతోనూ దాన ధర్మాలతోనూ చేశాడు వారితో ఉన్న మాధవుని దగ్గర శ్రాద్ధ కర్మలకు గాని దానాలకు గాని ధనం లేదు కానీ శ్రాద్ధానికి కావలసినది ధనం కన్నా శ్రద్ధ భక్తి అని తెలిసిన మాధవుడు కపిల తీర్థంలో స్నానం చేసి శుచిగా తన దగ్గర ధనం లేనందువల్ల మృతికతో పిండాలు చేసి శ్రాద్ధ కర్మలు నిష్ఠగా చేసి శేషాచలాన్ని ఎక్కడానికి ప్రారంభించాడు ఆ రోజుల్లో కొండ ఎక్కే మార్గం కపిలతీర్థం నుండే ప్రారంభమయ్యేది ఆ పర్వత స్పర్శ అయిన తక్షణం విభ్రాంతి కలిగేలా మాధవనికి అతనితో జన్మాంతరాలుగా ఉన్న పాపాలన్నీ వాంతి దుర్గంధంతో బయటకు అతని వాంతి కొండను తాకగానే మంటలు వచ్చి ఆ వాంతితో బయటకు అతని పాపాలన్నిటినీ ధరించి దానితో అతని పాపాలన్నీ నాశనమైపోయాయి జరిగిన అద్భుతాన్ని దేవతలు చూచి పుష్పవృష్టితో అభినందించారు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ముందు ముందు నీవు సుధర్ముని కొడుకు ఆకాశరాజుగా జన్మించి మహాలక్ష్మి సన్నిధానం విశేషంగా గల పద్మావతికి తండ్రిగా భగవంతుడు శ్రీశ్రీనివాసు అల్లునిగా పొందే భాగ్యం కలుగుతుందని భవిష్య విషయం వెల్లడిస్తాడు కొండకు వెళ్లి పుష్కరిణిలో స్నానం వరాహస్వామి దర్శనం చేసి దేహాన్ని విడిస్తాడు మాధవుడు అలా స్పర్శి మాత్రంతో జన్మ జన్మాల పాపాలు పటాపంచలు చేయగలిగింది కనుక ఈ పర్వతానికి వెంకటాచలం వెంకటాద్రి లేదా వెంకటగిరి అని నామం అప్పటి నుండి ప్రశస్తిలోకి వచ్చింది వేమ్ అంటే పాపాలు కట్ అంటే నాశనం చేసేది మాధవుడు తప్పు చేసినా పశ్చాత్తాపం కలిగిన వెంటనే భగవంతుడు తిరుపతి వెళ్లే రాజపరివారంతో కలిపి రాశ్చిత్రం చేసుకోవడానికి దారి చూపాడు దీన్నే కర్మధర్మ సంయోగం అంటారు పితృకార్యం తీర్థ విధి ఎంత ఆర్భాటంగా లేదు ఎంత ఖర్చు పెట్టి చేశామన్నది కాదు ముఖ్యం ఎంత భక్తి శ్రద్దలతో చేశామన్నది ప్రధానం కపిలతీర్థంలో తీర్థ విధి శ్రాద్ధ చేస్తే గయా బదరీల శ్రాద్ధం కన్నా పుణ్యం ఎక్కువని శాస్త్రం కొన్ని దశాబ్దాల క్రితం వరకు తిరుమల యాత్ర చేసేవారందరూ జాతి కుల వివక్షత లేకుండా వారి శక్తి కొద్దీ కపిలతీర్థంలో స్నానం పితృకర్మలు చేసేవారు ఎందుకో ఆ సాంప్రదాయం ఈ మధ్య కాలంలో అసలు జరగడం లేదు కొద్ది మంది చేయాలనుకున్నా చేయడానికి తగ్గ సదుపాయాలు లేవు అయినా చాలా కొద్ది మంది నిష్ఠాపరులు తిరుపతి మఠాల్లో పితృకర్మలు చేసి సబ్బుకుపోతున్నారు నేను తిరుమల తిరుపతి దేవస్థానాల సలహాదారుగా ఉన్నప్పుడు ఈ సాంప్రదాయాన్ని పునరుద్ధరించాలని దానికి తగిన సదుపాయాలు దేవస్థానం కలిగించాలని సూచన చేయడం జరిగింది ఈ సూచన మేరకు రెండు దేవస్థానం ఈ కార్యక్రమాన్ని పునరుద్ధరించాలని కపిల తీర్థంలో సదుపాయాలు కలిగించాలని ఆమోదిస్తూ పాలక మండలిలో తీర్మానం చేయడం జరిగింది అంతా సక్రమంగా జరిగితే ఇంకా కొంతకాలానికైనా ఈ పథకం అమల్లోకి రావచ్చు ప్రతి కుటుంబానికి పితృ రుణం తీర్చుకోవడానికి పుణ్య సంపాదనకు పాప ప్రక్షాళనకు కపిల తీర్థంలో ఈ కర్మ చేయడం మంచి అవకాశం అని నా నమ్మకం ఈ పితృ కర్మ వివిధ రకాలుగా చేయవచ్చు అన్నంతో పిండాలు చేసి బ్రహ్మార్పణ చేయవచ్చు లేదా తిలాతర్పణ మాత్రం చేయవచ్చు లేదా సంకల్పం మాత్రం చేసి శ్రాద్ధం చేయవచ్చు లేదా హిరణ్య శ్రాద్ధం డబ్బు దానం చేసి దానితో సంతృప్తి చెందవచ్చు ఏమీ లేకపోతే కపిల తీర్థంలో స్నానం చేసి దక్షిణ దిక్కుకు శంఖనాదం చేసి నమస్కారంతో సరిపెట్టుకోవచ్చు మన శక్తి కొద్దీ ఏది చేయగలిగితే అది శ్రద్ధతో మాత్రం చేయాలి అలా చేస్తే ఖాయం పితృవుల ఉద్ధారము ఖాయం మాధవుని కథే ప్రత్యక్ష సాక్ష్యం ఈ మాధవుని కథ భవిష్యోత్తర పురాణంలో చెప్పారు కపిలతీర్థం వెంకటాచలానికి ఆగ్నేయంగా మనం ఈనాడు కపిల తీర్థాన్ని కపిలేశ్వర దేవాలయాన్ని చూస్తాం ఈ దేవాలయం తీర్థం చాలా ప్రసిద్ధమైనది దీని కథ వామన పురాణంలో చెప్పబడింది మొదట ఈ శివలింగం పాతాళ లోకంలో ఉండేదట అక్కడ దానిని కపిల మహర్షి ఆరాధించేవాడట అక్కడ కామధేనువు రోజు ఈ లింగాన్ని తన పాలతో అభిషేకం చేసేదట ఈ లింగం పెరగటం మొదలైంది అలా పెరుగుతూ పాతాళలోకం నుండి భూలోకానికి భూమిని చీల్చుకుని బయటకు వచ్చింది ఆ లింగంతో పాటు కామధేనువు కూడా ఆ బెలం ద్వారా భూమిపైకి వచ్చి ఆ లింగం పెరగకుండా కాలి గిట్టతో అణిచింది ఈనాటికి ఆ కపిలేశ్వరుని లింగం వైభాగంలో కామధేనువు గిట్టల గుప్తులు ఉంటాయి మొదట కపిలముని ఆరాధించినందున కపిలేశ్వరుడని తెలిసిద్ధి కృతయుగంలో త్రేతాయుగంలో ఈ లింగాన్ని అగ్ని దేవుడు ఆరాధించినందున దీనికి అగ్నిలింగం అని కూడా పేరు దీన్నే ఆగ్నేయ లింగంగా కూడా చెప్తారు పరమశివుడు తాను కూడా వెంకటాచలంలో విష్ణువుతో సహా ఉంటానని కోరినప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ పర్వతానికి ఆగ్నేయంగా ఉండమని ఈ ప్రదేశాన్ని చూపించాడమే అలా ఈశ్వరుడు వెంకటాచలానికి ఆగ్నేయంగా ఇక్కడ ఉన్నందున ఆగ్నేయ లింగంగా కూడా ప్రసిద్ధి ద్వాపరయుగంలో ఈ లింగాన్ని విష్ణువు ఆయుధమైన చక్రం ఆరాధించిందని కలియుగంలో కపిల గోవు ఈ లింగాన్ని ఆరాధించిందని ప్రశస్తి ఈ లింగానికి ఎదురుగా కపిల తీర్థం జలపాతంగా పడే తీర్థం సరోవరంగా మారి ఉంటుంది ఈ కపిల తీర్థంలో స్నానం చేస్తే అష్టమేధ యాగం చేసిన ఫలితం వస్తుందని పురాణం చెప్తోంది కార్తీక మాసంలో పౌర్ణమి నాడు ముల్లోపాల్లోని తీర్థాల సన్నిధానం ఈ కపిల ఉంటుందని ఆ రోజు ఈ తీర్థ స్నానం చాలా విశేషమని చెప్తారు ఇక్కడ చేసిన దానాలు మహాపుణ్యప్రదాలు చిన్న దానం చేసిన మేరు పర్వతం అంతా సువర్ణ దానం చేసిన ఫలం అంటారు ఇక్కడ మహావిశేషం పితృకర్మలు చేసి దానాలు ఇవ్వడం భవిష్యోత్తర పురాణంలో మాధవని కథలో ఈ ప్రస్తావన ప్రత్యేకంగా చేయబడింది ఇలా ఇక్కడ దానాలు చేసిన వారికి సోమ స్వర్గాది ఉత్తమ ప్రాప్తి అవుతుందట కాని ఇంకా ఎందరో దేవతలు గంధర్వులు మానవ మాత్రులు ఈ కొండలలో శ్రద్ధాభక్తులతో వారి వారి పాపాలు నాశనం చేసుకున్నారని నిదర్శనాలున్నాయి చాలా పురాణాలు చెప్తున్నాయి సోప్తమ ద్రోహం చేసిన పాపం శేషదేవులకు అందుకే ఇక్కడే ఈ కొండపైనే భగవంతుని గురించి తపస్సు చేస్తాడు భూవైకుంఠంలో కూడా తానే భగవంతుని పరుపు అనగా ఆసనంగా ఉండాలని కోరిక భగవంతుని అనుగ్రహం ఆయనకు పూర్తిగా ఉంది అందుకే ఈ శేషాచలం మీదకే భగవంతుడు భూలోకానికి వచ్చినప్పుడు ఇరవై కలియుగంలో యుగాంతం వరకు ఉండి శేషుణ్ణి ఆనందపరుస్తానని వరమిస్తాడు ఈ వెంకటాచలం మహాక్షేత్రం ప్రశస్తమైన తీర్థస్థలం మహాత్ములు ఎక్కడ తపస్సు చేస్తారో ఎక్కడ వాసముంటారో ఎక్కడ భగవత్ సాక్షాత్కారం చేసుకుంటారో దాన్నే క్షేత్రం అంటారు దాన్నే తీర్థం అంటారు భగవంతుడు శేషాచలానికి ఆనంద పర్వతానికి రాబోతున్నాడన్న విషయం తెలిసిన బ్రహ్మదేవులు ఈ పర్వతంపైనే తపస్సు చేసి తరించాలని ముక్కోటి దేవతలతో ఈ ప్రదేశానికి వచ్చినట్లు బ్రహ్మపురాణంలో స్పష్టం చేయబడింది